మరాజన్ బ్రహ్మణా బ్రహ్మణిశ్రీద సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యంతా వందే బుడిపరంపరా ఓ ఆఖ్యాయంతో మమాజా పాత్రుశ్రోత్రమ బంద్రియాన్ని చర్వాణి బ్రహ్మ ఉపనిషదం అహం బ్రహ్మ నిరాక్రిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణంస్ తాత్మనినర ఉపనిషత్సూర్మాస్యి సంస్య శాంతి శాంతి శాంతి ఖలు సోమ్య విద్ జీవాపేతం వాదతే నీవో మ్రీయతీమాతదాత్మ్యమిదం తమ్ము స ఆత్మా తమసికేతూయ భగవాన్ విజ్ఞాపత్తి తోమ్యేతు సజీవాపేతం వామకిల ఇద్రీయతే నీవో మ్రియత ఇ జీవుని చె పరిత్యాగముచేయబడినది విడి విడిచిపెట్టబడినది ఏది ఉంటుందో అంటే దేహాధికము దేహము ఇంద్రియములు ఎట్సెట్రా అది ఇంద్రియములు ఏం కాదు దేహమే అది మరణిస్తుందే గాని జీవహా అందరికీ జీవుడు మరణించేదేమీ లేదు అని మనకి మనకి ఆ చెట్టు దృష్టాంతంతో చెప్పారు ఇప్పుడు ఒక కొమ్మ ఎండిపోయింది అనుకోండి ఎండికి ఎండిపోయింది జీవుడు విత్త త్రావడం ఎండిపోయింది అంతేకాని జీవుడు ఎండిపోలేదు కొమ్మ సుష్యతి ఎండిపోతుంది కానీ జీవుడు ఎండిపోతే మొత్తం చట్టంతో తెచ్చిపోవాలి ఎందుకంటే జీవుడు ఎండిపోయాడు అనుకోండి ఒక కొమ్మ ఎండిపోతే మొత్తం చట్టంలో తెచ్చిపోవాలి అలా అడలేదు కాబట్టి జీవుడు ఈజ్ ఇట్ ఈజ్ ఓన్లీ ది దార్ట్ ఆఫ్ ది ట్రీ ఇట్ బికమ్స్ డ్రై జీవుడు వదిలిపెట్టేస్తే మొత్తం చెట్టును వదిలిపెట్టేసాడు అనుకోండి అప్పుడే మొత్తం చెట్టు డ్రై అవుతుంది సో అదే ఎక్స్ట్రాపులేషన్ అదే ప్రిన్సిపల్ మీద మొత్తం చెట్టు ఎండిపోయినా జీవుడు తెచ్చిపోవాలి ఒక కొమ్మ ఎండిపోతే చచ్చిపోని విధంగానే మొత్తం చెట్టు ఎండిపోయినా కూడా జీవుడు మరణించలేదు అని అలా ఎక్స్ట్రాపులేట్ చేస్తారు గీతలో కూడా ఇటువంటి ఎక్స్ట్రాపులేషన్ ఒకటి శ్రీకృష్ణుడు చూపిస్తారు దీన్ని లా ఆఫ్ ఎక్స్ట్రాపులేషన్ అంటారు ఏముంది లా అండాలే మనం అంటే అదేలా అవుతుంది ఏముంది ఒక చక్కటి ప్రిన్సిపల్ కి లా పేరు ఎలాగంటే దేహి యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ఇప్పుడు చిన్న వయస్సులో పుట్టినప్పుడు ఉన్న దేహం ఉన్నది వన్ కేజీ ఇప్పుడు దేహం ఉన్నది హండ్రెడ్ కేజీ ఆ దేహం ఇప్పుడుందా లేదు ఆ దేహం లేదు ఇప్పుడు ఆ వన్ కేజీ కూడా లేదు ఈ వంద కేజీల్లో వన్ కేజీ అదేను తొంభై తొమ్మిది కొత్తగా వచ్చాయని మీరు అనుకోవద్దు మొత్తం అంతా మారిపోతుంది ఒక యాటమ్ ఒక కణము కూడా మిగిలి ఉండదు ఇట్ ఈజ్ ఎంటైర్లీ న్యూ బాడీ అయితే సేమ్ జీలా ఏం సూక్ష్మ శరీరం మారలేదు ఎందుకంటే వీడు అలా అనుకుంటాడు ఓ వాక్యం ఒకటి నేను చిన్నప్పుడు గోటికాయలు అడగండిని ఇప్పుడు నా మనవలు గోటికాయలు ఆడుతున్నారు వాక్యం అంటే వీడు మారలేదు కదా వీడు మారేడా కొత్త మనిషి రాలేదు కదా అంటే స్మృతి సంతానము ఆ మనస్సుది మారింది తప్పిస్తే అహమస్మి అనే ఆ ఆ తత్వం మారలేదు ఆ భావం అలాగే కొనసాగింది కాబట్టి కౌమారంలోకి చైల్డ్హుడ్ నుంచి యూత్కి వచ్చేప్పటికి దేహం మారుతుంది యూత్ నుంచి మధ్య వయసు వచ్చే దేహం మారుతుంది మధ్య వయసు నుంచి పెద్ద వయసు వచ్చే దేహం మారుతుంది అయినా వీడు కొనసాగుతూనే ఉన్నారు ఈ కంటిన్యూస్ ది దే హీ డజెంట్ చేంజ్ ఇట్ ఇస్ ది బాడీ వచ్చి చేంజ్ హీ డజెంట్ చేంజ్ సేమ్ థింగ్ యూ ఎక్స్ట్రా పులేట్ దృద్ధాప్యం నుంచి మళ్ళీ ఇంకో చోట శిశువు అవుతారు హియర్ హీ డైఫర్ రోల్ మ్యాన్ రోల్ పర్సన్ ఎల్స్వేర్ టెక్స్ బర్త్ సైకిల్ అది సైకిల్ ఆ సైకిల్లో త్రీ త్రీ ఫోర్త్ ఆఫ్ ది సైకిల్ లో సేమ్ పర్సన్ కంటిన్యూ అయినప్పుడు ఆ మిగిలిన వన్ ఫోర్త్ లో లేకుండా పోతాడని చెప్తావు కంటిన్యూస్తుంది తథా దేహాంతర ప్రాప్తి ఈ జన్మలో ఎలాగైతే అనేక దేహాలు మారిపోతున్నాయి ఒకే జీవిత కాలంలో నాలుగైదు దేహాల మారిపోతుంది ఏడేళ్లకోసారి మారిపోతుంది దేహం పోనీ పన్నెండు ఏళ్లకోసారి మారిపోతుంది అనుకోండి పాండవుల వనవాస కాలం అయితే పద్నాలుగు ఏళ్ళకి ఒకసారి మారిపోతుంది సీతా సీతారాముల వనవాస కాలం ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు పద్నాలుగు వేలకి ఉంది హైయెస్ట్ పీరియడ్ అది అప్పటికల్లా దేహం మారిపోతూ ఉంటుంది సో అడవికి వెళ్లిన రాముడును వచ్చిన రాముడు ఒకడు కాదు దేహ దృష్ట్యా దేహ దృష్ట్యా ఒకడు కాదు సో కానీ సూక్ష్మ శరీర దృష్ట్యా ఒకటే ద ప్రిన్సిపల్ అప్లైస్ టు ది నెక్స్ట్ భక్త ఆల్సో అని అక్కడ శ్రీకృష్ణుడు అలా చెప్తాడు కాబట్టి జీవ నంద్రీయత ఆ జీవ సహా ఒక జీవుడు మరణించదు సహ అ జీవ జీవుడి గురించేదో ప్రసంగం అంతా కూడా సడన్ గా జీవుడి గురించి చెప్పి సడన్ దేవుడి గురించి చెప్పదు సహ ఆ జీవుడు యహ ఏ జీవుడైతే ప్రకృతంలో సద్్రూపంగా చర్చలో ఉన్నాడు ఏష మహాత్ముల చేత అనుభవ రూపంగా తెలుసుకోబడుతున్నాడు యష అనం ఆ జీవశక్తి జీవుడు అని వ్యవహరింపబడుతూ ఉండేది అది నువ్వు చాలా పొరపాటు పడ్డావు దాని విషయంలో అది అంత పరిచ్ఛిన్నమైనదేం కాదు పరిచ్ఛిన్నమైన దేహంలో ప్రకటమైనది పరిచ్ఛిన్నం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రకటమైంది అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ప్రాపర్టీ ఇస్తే బల్బు నిర్ధారించదు బల్బు ఏదో సిక్స్టీ అనుకోండి సిక్స్టీ వరల్డ్స్లో సిక్స్టీ వాట్స్ అనేదో పేరు పెడతాం 60 volts. సిక్స్టీ వోల్డ్స్ అంటే అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మము సిక్స్టీ ఓల్డ్స్ అని కాదు ఎలక్ట్రిసిటీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ వోల్డ్స్ ఇన్ఫ్యాక్ట్ ఓల్టేజ్ అన్నది దాని ఆ ఉపాధిని బట్టి వచ్చిందే గాని వస్తుత ఎలక్ట్రిసిటీ ఇస్ ఎనర్జీ విచ్ ఇస్ బియాండ్ దీస్ డిస్క్రిప్షన్ కాబట్టి సో అదేవిధంగా అది చిన్నమైన దేహంలో ప్రకటమైనది అదేవతత్వం బట్ ఇన్ ఇట్ సెన్స్ అది దేహం మరణించినప్పుడు మరణించదు anche చేతనే దేహము యొక్క పరిచ్ఛేదములు దానికి అన్వయించవు సహయ యషహ అణిమ అది అత్యంత సూక్ష్మమైనది సూక్ష్మము అని చెప్పడంలో అభిప్రాయం ఏంటంటే మీకు వేదాంతంలో ఎక్కడైనా సరే సూక్ష్మము అని చెప్పారంటే అదే ఆలోచించలాగా ఒక విసరంతుంటుందని కాదు అలా అనుకుంటారండి అది చాలా పెద్ద సమస్య అది కాదు అర్థం ఆకాశము అన్నిటికంటే సూక్ష్మం ఇప్పుడు మీకేమర్థమండి ఆకాశం ఎక్కడో ఆలోచించలాగా ఉమ్మల్ ఉంటుందని తెలుసుకున్నారా మేము అన్నిటికంటే సూక్ష్మమైనది ఆకాశం ఎప్పుడు కూడా ద మోర్ సెటిల్ ద మోర్ ప్రివేజివ్ ఇట్ విల్ బి ఎంత అధికంగా సూక్ష్మమైతే అంత అధికంగా వ్యాపకంగా ఉంటుంది వ్యాపించి ఉంటుంది పృథివి కంటే జలము యొక్క వ్యాప్తి ఎక్కువ జలము వాయువు యొక్క వ్యాప్తి ఎక్కువ వాయువు తేజస్సు యొక్క వ్యాప్తి ఎక్కువ తేజస్సు కంటే యొక్క వ్యాప్తి ఎక్కువ అది మనకు చూస్తే తెలుస్తుంది జగత్తుకే శోధాన్ని చూస్తే తెలుస్తుంది భూమి చుట్టూ భూమిలోనే నీరు రెండు రెండు రెట్లు వ్యాప్తి ఎక్కువగా ఉంది భూమి చుట్టూ ఉండే వాయువు నీటి ఎక్కువ ఉంది వాయువుని దాటి ఉన్న తేజస్సు వాయువు ఎక్కువ ఉంది ఆ తేజస్సు సూర్యమండలాన్ని దాటి ఉన్న ఆకాశము ఇట్ డార్క్ స్పేస్ బియాండ్ ద సన్ ఇంటర్ స్పేస్ గెలాక్టికల్ స్పేస్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ దిస్ ది ప్రవేసివ్నెస్ ఆఫ్ ది తేజెన్స్ ఆ స్పేస్ కంటే కూడా సూక్ష్మమైనది ఐఎం జీవహా ఇంటెలిజెన్స్ సొలైటీస్ మోర్ ప్రేసివ్ దాన్ స్పేస్ ఇట్స్ వ్యాల్యూ కాబట్టి అది అనిమా అంట కానీ మనకి సూక్ష్మం అంటే పెసరంటుంటున్నాం ఒక ఆచార్యులే చెప్పారు పెసరంటుంటున్నాం అనిమా అంటారు అంటే ఆయన దేవుడు వేరు జీవుడు వేరు అని పెట్టినప్పుడు ఎనిమిది మీమాంస జీవుడు వేరు దేవుడు వేరు సరే జీవుడి సైజ్ ఎంత జీవుడు వేరు అని అన్నారు కదా జీవుడి సైజ్ ఎంత ఎప్పుడైనా మీకు అహమస్మి అనుభవంలో నా సైజ్ అనుభవం ఎప్పుడైనా వచ్చిందా రాదు ఎప్పుడు రాదు మీరు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేను తక్కువ సైజులో ఉన్నాను కొంచెం పెద్దవాడు తర్వాత నేను ఎక్కువ సైజులో ఉన్నాను అని అనుభవం సపోజ్ మీరు ఏదైనా వేసవకాలంలో పది చోట్ల పెళ్ళిళ్ళకి అతికి వెళ్ళి ఉన్నారు పది కేజీలు బరువు పుటప్ చేశారనుకోండి ఇప్పుడు నేను బరువు పుటప్ చేశాను అని మీరు ఆ స్టేల్ మీద నిలబడితే మీకు గత మీ చేత దృశ్యమవుతుందిగా అనేది అహమస్మి అన్నప్పుడు నేను బాగా సైజు పెరిగాన అనుభవానికి ఎందుకంటే అహమస్మిలో సైజు ఉండదు ఇట్ బియాండ్ ద సైజ్ కాబట్టి జీవుడి సైజ్ ఎంత దీని మీద బ్రహ్మసూత్రంలో పెద్ద విచారం ఉంది జీవుడి సైజ్ ఎంత జీవుడు సైజ్ అంటే ఒకళ్ళు అన్నారు దేహం ఎంత సైజో అంతే సైజు వీడికోసం కేవలి అన్నారు అంటే ఆ దేహాలకోసం స్థిరైన సైజు లేదా అది జీవుడి సైజు దేహం ఎంతో అంతే అయితే సో ఒక మనిషి ఉన్నాడు చచ్చిపోయాడు చచ్చిపోయి కర్మఫలం చేతని దోమగా పుట్టాడు ఆ దోమలా ఎలా పుడతాడు వీడు వీడి సైజు తని శబ్బ సైజు పెట్టుకుంటే దోమలా ఎలా పుడతాడు దోమ చచ్చిపోయి ఏనుగుగా పుడుతుంది ఇంకో జన్మలో అప్పుడు ఈ దోమ ఏనుగుదా ఎలా అవుతుంది ఏనుగు చచ్చిపోయి దోమ ఎలా అవుతుంది కాబట్టి దేహం ఎంత సైజో జీవుడి ఎంత సైజు అంటే ఈ పునర్జన్మలో ఇవన్నీ జరుగుతుంటాయి ఆ తర్వాత ఈ జన్మలోనే శిశువుగా ఉన్నప్పుడు వాడి సైజు అంతే ఉందనుకోండి వాడు పెద్దవాడు అవడు సహౌహి దుఃఖం ఎందుకంటే వాడి సైజు ఫిక్స్ అయిపోయింది కదా దురగుందండి ఉడగ గాలి ఊపుతారు అది ఎంత పెద్దదవుతుంది ఓ పాయింట్ దాకా పెద్దదవుతుంది ఇంకా పెద్ద వచ్చేస్తే పేలిపోతుంది కాబట్టి దేహం ఎంత సైజు జీవుడు ఎంత సైజు అన్నది ఒక ఇంకొక ఆయన అన్నారు జీవుడు పిసరంత ఉంటాడు అనిమా అన్నారు పిసరంతుంటే మరి ఎక్కడ ఉంటాడు ఇది పిసరంత లేదు కావసంతుంది కనుక ఈ పిసరంత జీవుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడుంటాడంటే నాదిలో ఉంటాడని ఒకడు అంటాడు ఉంటాడు ఇంకో సంస్కారంలో ఉంటాడు ఇంకొక ఎవడికి చూసి వాడు మాట్లాడతాడు ఉంటాడని ఇంకొక సో ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయంటే శంకర్లు అక్కడ హర్షణలో బాగా నిరూపిస్తారు నాకు గుర్తు లేదు ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయంటే అసలు ఫండమెంటల్ మిస్టేక్ ఏమిటంటే యూఆర్ అటెంప్ట్ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ జీవాయి తెలుస్తే ఎలక్ట్రిసిటీ సైజ్ పట్టుకుంటారని మీరు ప్రయత్నిస్తే యూ విల్ ఎండ ఇన్ ఆల్ కంక్లూషన్స్ విచ్ ఆర్ రాంగ్ నువ్వు ఏ కంక్లూజన్ చేసినా రాంగే ఎందుకు తెలిసినా అసలు అప్రోచ్ తప్పు ఆ బుద్ధే తప్పు దేశ బుద్ధితోటి స్పేస్ బుద్ధితోటి జీవుణ్ణి కట్టేయాలనే ఆలోచనే తప్పు అది అత్యంత సూక్ష్మమైనది ఎంత సూక్ష్మమో అంటే స్పేస్ లో పట్టదు ఇట్ స్పేస్ ఇట్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ స్పేస్ అంత సూక్ష్మమైనది యశ అనిమ ఎంత సూక్ష్మమో అంటే సర్వం వ్యాపకమైనంత సూక్ష్మము అవుతుంది ఆత్మమిదం సర్వం సో భాష్యం చూద్దాం సరి ఏమే ఖలు సౌమ్య విద్ధి హోవాచు జీవాపేతం జీవవియుం విల ఇదం శరీరం మియతే నీవో మ్రీయత్యశేత అది కూడా మంచి పాయింట్ అది కార్యశేషే సుప్తోత్ మేదం కార్యశేషమరిసమాప్తమితి స్మృత్ సమాపనదర్శనా జాతమాి జూనాభిలాషభయాదిదర్శనా అతీతజన్మాంతరానుభూత कन्यापाल दुखाभवस्मृति गण्यते अंतर पूर्ति के समर्थन अंदा अग्निहोत्रा दीना जीवन मरण वैदिक संस्कार उपन्द बौद्धुद्देश बौद्ध पुनर्जन मन अंगी సో వైదిక కర్మ ఉంటుంది అగ్నిహోత్రము మొదలైన కర్మలు ఈ వైదిక కర్మ ఈ కర్మ మీరు కర్మ చేయగానే నశించిపోతుంది కర్మ అంటే అది జడం కదండి కర్మ టచ్ జడం ఉపదేశం సారా రమణ మహర్షి కర్మ టచ్ చేయడం కర్మ జడం అది సో తర్వాత కర్మ క్షణ భంగురం ఇప్పుడు మీరు హోమం చేశారనుకోండి హోమం చేయడంతో హోమం అయిపోయింది ఇలా చేశారు హోమం అయిపోయింది అంతే హోమం అయిపోయిందంటే హోమము అనే కర్మ ఏమైంది అయిపోయింది ఇట్ ఈజ్ గామ్ ఆ హోమం చేసిన ద్రవ్యం ఏమైంది గామ్ ఇంకో అరగంట తర్వాత వస్తే అగ్నిహోత్రం ఏమిటవుతుంది గామ్ అదే ఇంట్ గామ్ ఈ కర్మ స్వర్గాన్ని ఇస్తుంది ఎవరికి ఇస్తుంది స్వర్గాన్ని వీడు గొంతుతో స్వర్గానికి వెళ్తాడా ఏమేమి అంటే ఇక్కడ వీడు ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్లి ఇంకో దేహాన్ని స్వీకరిస్తాడు అంటే ఇంత జీవుడు నశించడు అని నిర్ధారణ అయింది కదా ఒకవేళ వీడు ఇక్కడే కర్మ చేసిన వాడు ఇక్కడే చచ్చిపోయాడు అనుకోండి ది అంశియా లైక్ ది బాడీ అంశకియ కర్మ హంస్తికి కర్మ ఎండైపోతుంది కర్మని చేసిన దేహం ఎండైపోతుంది ఆ కర్త కూడా జీవుడు కూడా ఎండైపోయాడు అనుకోండి అప్పుడు ఈ కర్మ వ్యర్థం అయిపోలేదా వైదిక వైదికమైన కర్మలు అగ్నిహోత్రము కర్మలు వైదిక కర్మ వ్యర్థము అంటే ఆ కర్మను బోధించే శాస్త్రం వ్యర్థం అప్రమాణం అయిపోతుంది అది అంగీకారం కాబో శాస్త్రం ప్రమాణం అని అలా అవ్వకూడదు అది మూల మూలఛేదం కాకూడదు కాబట్టి వైదికులు వైదికుల కేవలం చెప్పచ్చంటే జీవుడు మరణించడం చెప్పడం తేలిక దిస్ ఈస్ ది లాది కేరూచ్ ఎక్సెప్ట్ ది డెత్ ఆఫ్ ది జీవ బికాస్ దిస్ వెలో హెస్ టు గో రేట్ మళ్ళీ ఈ కర్మఫలాన్ని వాడు అనుభవించాలి అలా నువ్వు అనుభవిస్తావనే వేదం నువ్వు చెప్పి వీరి చేత కర్మ చేయించింది ఇలాగ నువ్వే లేకుండా పోతా ఉంటాయి ఈ కర్మదేవి కోసం అందుచేతను ఆ వైది కర్మల యొక్క అర్థవత్వము కొరకు అంటే అవి సార్థకం కూడా జీవుడు మరణించరాదు మరణించడు కూడా జీవ మ్రియతు తర్వాత సయ ఏషోని ఇత్యాది సమానం అదంతా రిపికేష కదా సో అయితడాదం సర్వం ఈ ఆ సూక్ష్మమైనటువంటి ఏ జీవశక్తి కలదో ఆ జీవశక్ జీవశక్తి నుండియే ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించినది లైఫ్ లైఫ్ అంటే లైఫ్ లో రెండు కలిస్తే లైఫ్ అవుతుంది ఎనర్జీ ఈజ్ నాట్ లైఫ్ లైఫ్ హ్యాజ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ నాట్ లైఫ్ ఎనర్జీ లైఫ్ అంటే ఈ ఫ్యామిలీ లైఫ్ అవుతుందండి అలా సో వేరే పురుగు ఉంది అది లైఫ్ దాంతో ఎనర్జీ ఉంటుంది ఆ లైఫ్ లో ఎనర్జీ ఆ పురుగు తోటి పాగుతుంది కదా కంటి కనబడేది దాని లోపల మెటబాలిక్ ప్రాసెసెస్ అవుతూ ఉంటాయి చాలా సూక్ష్మమైన ఎనర్జీ ఉంటుంది ఎనర్జీతో బాగుగా తెలివి ఉంటుంది ఇంటెలిజెన్స్ అప్పుడు లైఫ్ అవుతుంది ఎనర్జీ ప్లస్ ఇంటెలిజెన్స్ కలిస్తే లైఫ్ కాబట్టి ఆ ఐదదాత్మ్యం ఏదం సర్వం ఈ జగత్తంతా కూడా ఎనర్జీ నుంచి ప్రకటమైనది ఎనర్జీ ఇస్ ది సబ్స్ట్రాటన్ ఆఫ్ దిస్ ఎంటైర్ లైఫ్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ అని సైంటిస్ట్లు చెప్తారు కాస్మాలజిస్ట్ చెప్పేది కదా కాస్మాలజీ బిగ్ బ్యాన్ థీరీ ప్రకారం ఈ జగత్తు పుట్టడానికి మూలమై ఉంది బిగ్ బ్యాన్ హ్యూజ్ ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ వాత్ ఎనర్జీ బాల్ బాల్ ఆఫ్ ఎనర్జీ బాల్ ఇంటెన్స్ ఎనర్జీ ఇన్ఫినిట్ ఎనర్జీ వాళ్లే చెప్తారు ఇన్ఫినిట్ ఎనర్జీ బాల్ ఎక్స్ప్లోర్ అయింది ఎక్స్ప్లోర్డ్ అయ్యి వచ్చింది అంటే ఇప్పుడు జగత్తుకి మూలం ఏమిటి ఎనర్జీ దానికి వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే ఆ ఎక్స్ప్లోర్డ్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటిస్తే ఎక్స్ప్లోర్ అయింది ఇట్ ఎక్స్ప్లోర్డెడ్ ఫాలోయింగ్ సత్ రూల్స్ ఇన్ఫాక్ట్ దే సట్ అండ్ రూల్స్ ఇన్బిల్ట్ ఇన్ దట్ ఎక్స్ప్లోజన్ ఆ ఎక్స్ప్లోషన్ లో ఇన్ గా ఉంటాయి రూల్స్ ఆ రూల్స్ కనుక పాపగా సాటించకపోతే మనకి స్టార్స్ ఉండేవి స్థాట్స్ లేకపోతే జగత్ లైఫ్ ఉండదు సో ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం ఎక్స్ప్లోషన్ ఇట్ ఈజ్ ప్రోగ్రామ్డ్ ఎక్స్ప్లోషన్ జనరల్ గా మనకి ఎక్స్ప్లోషన్స్ ఎలా ఉంటాయంటే ర్యాండమ్గా ఉంటాయి హ్యాసల్ఫైడ్గా ఉంటాయి అంతేగాని అది సిస్టమేటిక్ గా ఉండవు సో ఎక్స్ప్లోషన్స్ అంటే సిస్టమేటిక్గా ఉండవు ఇప్పుడు మీరు ఈ తపాసులు కాలుస్తారు రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో కాలుస్తారు ఇచ్చి ఏదో అర్ధరాత్రి కలుస్తారు రోజు మధ్యదే కలుస్తారు దానికే సమయం సందర్భంగా ఉండదు ఏదో టపాసులు కలుస్తారు ఆ టపాసు ఎలా తయారు చేస్తారంటే కాగితాలు తయారు చేస్తారు ఆ కాల్చినప్పుడు ఈ కాగితాలు చాలా చెందరగా ఆ కాగితాలు ఎక్కడ పడతాయి ఎలా పడతాయి మీకు చెప్పగలుగుతారా చెప్పలేదు ఎలా చెందరగా పడతాయి అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోషన్ కానీ ఆ ఒరిజినల్ ఎక్స్ప్లోషన్ అలాంటిది కాదు ఒరిజినల్ ఎక్స్ప్లోషన్ దేర్ ఆర్ ఇన్ బిల్ట్ రూల్స్ రూల్స్ ఆర్ రిటర్నింగ్ టు దట్ ఎక్స్ప్లోజన్ అప్పుడు దాని అర్థం ఏమిటంటే సైంటిస్ట్లు దేఆర్ ఎక్ దేర్ ఎక్సెప్టింగ్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అర్థం అంచేతని జగత్తుకి మూలంలో ఏముందనమాట ఎక్స్పోజర్ ఉంది ఆ ఎక్స్పోజన్ కి ఏముంది ఇంటెలిజెన్స్ ఉంది అది సమాచారం కాబట్టి చైతన్యం నుంచి ఈ జగత్తు పుట్టినది ఆ చైతన్యము అత్యంత సూక్ష్మమైనది ఐటదాత్మ నిజం సర్వం ఈ కాకుండా మీకు ఇంతకుముందు మళ్ళీ మరి వచ్చింది ఏం చేద్దాం ఇత్యాది సమానం ఉన్నారు చెంత లేదు నేను కూడా అలా అనిస్తే ధర్మం కాదు కదా ఏదో కొంచెం గుర్తు చేసి ముందుకు వెళ్తూ ఉంటాం సత్యం కాబట్టి ఇప్పుడు సత్యం ఏమిటి సత్యం ఏమిటి ట్రూత్ ఏమిటి ట్రూత్ మీ ముందున్న ఘటం ట్రూత్ మీ ముందున్న ఘటం ట్రూత్ కాదు మరి ట్రూత్ ఘటం ఇస్ అపియరెన్స్ అంటే మట్టి ట్రూత్ అలాగే ఈ జగత్తు మన ముందుండే What is the reality of this universe? The reality. Universe is not a problem. Dāna-guri-nchi-chanta-ce-yedho. What is the reality of this universe? That intelligence. Dāmitya-va-cīndada-mari. Intelligence, intelligence, explosion, or energy, matter, universe, of objects. Matter means objects. So, kabati jagat-yakka teja-sā-sungye-na-mola-man-viccha, mili-kara-sudhi, kabati ade-satya. Neetā-givanta-yayati, givanta-appear-en. సత్యము వేరు అపీయరెన్స్ వేరు దిఖావర్ట్ అంటావట్ అంటే పైకి హలో సార్ యు ఆర్ వండర్ఫుల్ పర్సన్ ఐ లవ్ యూ అంటాడు అది నాడు అనుకుంటాడు అనుకుంటాడు అబ్బాయి ఎంత ఎంత ఉదార హృదయుడు అంటే వెంటనే ఉదార హృదయం కాదు అంత దిఖావర్ అది వాడు హీజ్ ఒరిజినల్ వే కురుకంటి ఫెలో అని ఇంకొకటి చెప్తాడు దాన్ని బట్టి రూపం వేరు స్వరూపం వేరు దోనోమే ఫర్క్ సో అలాగే జగత్తుని చూసారా ఇది కనబడి సమాచారం వేరు దాని అక్కడ ఉన్న సమాచారం వేరు తర్వాత జగత్తుని మీరు చూస్తూ మేము జగత్తుని అంతమే చూస్తున్నాం అనుకుంటాం అది పొరపాటు లీనియర్ చూస్తే మీరు జగత్తును లీనియర్గా చూస్తారు లీనియర్గా చూస్తారంటే అర్థం ఏంటి ఇప్పుడు బ్యాక్ ఉందనుకోండి బ్యాట్ అంటే గద్దులం ఈ ఉందనుకోండి అది జగత్తుని చూస్తుంది దానికి కలు అది ఎలా చూస్తుంది అంటే దాని గుండి ఇంద్రియాలతో చూస్తుంది అలాగే క్షీమ ఇన్ఫరారెడ్ని చూస్తుంది ఇన్ఫరారెంట్ కనబడుతుంది సీమకి అంటే వాళ్ళు ఏదో అబ్జర్వ్ చేశారు ఇన్ఫరారెడ్ ఇన్ఫరారెడ్ కెమెరాస్ అని ఇన్ఫరారెడ్ దేశంలో ఏదో ఉన్నాయి ఆరు వాడతారు అవి డెవలప్ చేసుకున్నప్పుడు ఆ చీమల బిహేవియర్ పెట్టి ఏదో మొత్తానికి ఎవరో ఒక కనిపించారు క్షీమ ఇన్ఫరారెడ్ చూస్తుంది మీరు ఇన్ఫ్రారెడ్డి ఇన్ఫరెడ్ కెమెరా పెట్టుకుని కెమెరా కాదు ఇన్ఫ్రారెడ్ లెన్సెస్ పెట్టుకుని జగత్తును చూస్తే జగత్ ఇంకోలా కనపడుతుంది ఇలా కనపడదు అదంతా డిఫరెంట్ గా కనపడుతుంది ఇన్ఫ్రారెడ్డి చూస్తే ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయి అనుకోండి చచ్చిపోయి ఆ శవాన్ని మీరు మామూలుగా ఇలా చూస్తే ఏమవుతుంది చచ్చిపోయిన శవము అన్నట్టుగా కనపడుతుంది సపోజ్ ఆఫ్ సిక్స్ అవర్స్ ఎయిట్ ఎయిట్ అవర్స్ ఓల్డ్ బాడీ అని ఇంకా క్రమేట్ చేయలేదు ఓల్డ్ బాడీ ఉంది అనుకోండి చూస్తే ఎలా కనపడుతుంది చూస్తే డెడ్ బాడీ లా కనపడుతుంది ఇన్ఫ్రారెడ్ లంగ్స్ కు చూస్తే అలా కనుకోండి ఇంకో బుక్స్ సంథింగ్ ఎందుకంటే ఆల్రెడీ ఇన్ బాడీ చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు అవి దయల్ చేస్తాయి ఆర్గానిజం కదండి ఆర్గానిక్ బాడీ సో లైఫ్ లైఫ్ ఈజ్ యూనివర్సల్ ఎవరి దాని సో ఇట్ స్టార్ట్స్ కరంగా ఆ లైఫ్ మూవ్మెంట్ ఇన్ఫ్రారెడ్ గా కనపడుతుంది బాడీ కోల్డ్ గా ఉంటుంది లైఫ్ ఇస్ వార్మ్ అని చెప్పి ఇన్ఫ్రారెడ్ గ్లో బాడీకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంటుంది కనపడుతుంది అని చెప్పి నేను ఈ కార్మిలో కూడా శత్రు సైనికుడు చచ్చిపోయాడు అనుకోండి వాడి బాడీని దించేది కనపడదు వాడు ఎదుర్కొన్నా నిలపడ్డా కానీ వాడు బతికిండి మూవ్ అనుకోండి ఇన్ఫ్రారెడ్ దేశంలో కనపడదు ఐఆర్ రేడియేషన్ ఇస్తూ ఈ కథంట నేను ఏం చెప్తున్నానంటే మీరు జగత్తు చూస్తున్నానని మీరు అనుకుంటారు వీఆర్ సీయింగ్ లీనియర్లీ దాని ఫ్రీ దాని మొత్తం దాని విక్ట్ అండ్ డెప్త్ మీరేం చూస్తున్నారు లీనియర్గా చూస్తున్నారు అంటే ఉన్న జగత్తులో ఒక పాయింట్ వన్ శాతం మీరు చూస్తున్నారు ఉన్న శబ్దాల్లో పాయింట్ వన్ శబ్దాలు మీరు వింటున్నారు శాతం ట్వంటీ ట్వంటీ ఫ్రీక్వెన్సీ బిలో మీకు వినపడదు ట్వంటీ ఫ్రీక్వెన్సీ అబౌవ్ మీకు వినపడదు అల్ట్రాసౌండ్ మీకు వినపడదు ఉన్న శబ్దాల్లో దగ్గరగా ఉన్న శబ్దాలు చక్కని ఇంటెన్సిటీ కూడా ఉండాలి ఫ్రీక్వెన్సీ ఒక్కటే కాదు ఉన్న శబ్దాల్లో మీరు పాయింట్ వన్ పర్సెంట్ మీరు వింటున్నారు సో యూస్ బటి యూనో జగత్తు వాటి జగత్ యూనో ఇంద్రియములు మనస్సు కలిపి మీకు చూపించే జగత్తు ఉన్న జగత్తులో పాయింట్ కూడా కాదు కాబట్టి కనగలే జగత్తానండి అంతేకాని జగత్తానొద్దరు మొత్తం జగత్తు మీకు తెలిసిది ఎలాగే లేదు మొత్తం జగత్తు యొక్క మూలంలో ఆ పరమేశ్వరుడు ఆ చైతన్యము ఆత్మ చైతన్యము గల అదే సత్యము మీకు కనపడే ఈ లీమియర్ టూ టూని చూసారా అంటే వన్ డైమెన్షనల్ నాలెడ్జ్ అక్కడ ఉన్నది ఫోర్ డైమెన్షన్స్ ఉన్నాయి మీకు ఓ డైమెన్షన్ కనపడుతుంది ఇంద్రియములు మనస్సు ఇంద్రియములే డైమెన్షన్ ఇంద్రియములే నేను స్పేస్ టైం ఆధారంలో చెప్పట్లేదు మీకున్న సమాచారం ఇచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇంద్రియాలు మనస్సు ఇంద్రియాల మీద ఆధారం పనిచేస్తుంది ఈ మనస్సు ఇంద్రియాలు కలిపి జగత్తు యొక్క స్వరూపాన్ని అంచనా లేవు వాటి వల్ల కాదు ఏదో కనపడ్డదా తెలుసుకుంటూ ఉంటాను సార్ అది చూసి ఇది ప్రసరంతా పెంచుకున్న రాగద్వేషాలు ఉంటాయి దాంతో విషయమే కూడా హైలీ కలర్ అండ్ డిస్ట్రాక్టెడ్ విషయంలో మనిషి బతుకుతూ ఉంటుంది కాబట్టి ఒక దేశం ఎలా ఉంటుందంటే హైలీ డిస్ట్రాక్టెడ్గా ఉంటుంది ఏదో ఒక ఏదో ఒక ప్రిన్సిపుల్ మనసుకి పట్టేసింది అనుకోండి ఇంకా అదే కలతో కనపడుతూ ఉంటుంది జగత్ ఏదో విజయశాంతి తెలంగాణ మూవ్మెంట్ లాగా ఉంటుంది ఏదో ఏదో ఒక కలధాలలో చూస్తూ ఉంటుందా ఆవిడో ఇది జగత్ అంటే ఆవిడ జగత్తు ఇలాగే ఉంటుందా దానికి ఏమి సందర్భం ఏమి ఉండదు దానికి ఏదో ఉంటుందంటే ఎవరి దూరంలో వాడికి జగత్తు కనపడుతుంది అది సత్యం కాదు వెరీ వెరీ నేరో రేంజ్ లో అలా అనిపిస్తుంది అంటే అది సత్యం అది కాదు అంతేకాదు సత్యం తెలిసి వాళ్ళు అందరికి చూస్తూ ఉంటాయి ఎదురు వేస్తూ ఉంటాయింటే ఇక రియల్ అని తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి అది సత్యం ఏమిటంటే ఈ కనపడేయడానికి మూలంలో దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన పరమాత్మతత్వము సత్యం తత్స ఓకే ఆ పరమాత్మ సత్యము పరమాత్మతత్వము పరబ్రహ్మ సత్యము ఓకే వాట్ ఈజ్ యూ నెట్ ఫర్మ అది సత్యమేనండి పరబ్రహ్మ సత్యమే జగత్తు పరబ్రహ్మ నుంచి పుట్టింది నాకేమిటి స ఆత్మ తత్వం అది నీకు అది సమాచారం అది నీ స్వరూపము చూడండి ఇక్కడ ఇప్పుడు నేను అని మనం అనుకుంటున్నాం ఈ నేనులో ఏమున్నది అని చూస్తే మౌలికంగా దేహం ఉన్నది బాడీ ఇస్తే ఆ తర్వాత తెలివి ఉన్నది నేను భావన ఉన్నది కదా నేనునే భావన ఉన్నది అహమస్మి ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ ద సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ద సెన్స్ ఆఫ్ బియింగ్ ఉన్నది రెండూ ఉన్నాయి మీరు నిద్ర లేచినప్పుడు ఆ సెన్స్ ఆఫ్ బియింగ్ అనుభవానికి వస్తుంది ఒక క్షణం మరుక్షణంలో దేహం కూడా అనుభవానికి వస్తుంది అది ఇంకో క్షణం మూడో క్షణంలో ఈ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఆ దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతుంది ఒక జీవుడు ఒక వ్యక్తి తయారవుతాడు సో ఆ మూడో క్షణం అలా చేపెడితే మొదటి రెండు క్షణాలు చూసుకుంటే వాటి వాట్ ఆర్ దేర్ ఇక్కడ ఉన్న సమాచారం ఏమిటి ఉన్నది రెండు థియరీస్ ది సై అంటే అహమస్మి అయామ్ ది సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్ ఈస్ ది నేను ఉన్నది దేహము ఉన్నది ఈ రెండు ఉన్నా ఈ రెండూ ఖాయంగా ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో మనస్సు లేసుకుంది బిట్వీన్ ది బాడీ అండ్ ది సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉచ్ ఈస్ ది అయామ్ ఆ రెండింటి మధ్యలో ఇట్ ఈస్ ది మైండ్ ఉచ్ రైజెస్ మైండ్ ఉద్బుద్ధం అవుతుంది కాబట్టి నిజానికి మీకు నిద్ర తెలివిచ్చేప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా చెప్పాలంటే అయాం అహమస్మి అనే సెన్స్ కూడా అహమస్మి కూడా తర్వాత ముందు ఉంటే అలర్ట్నెస్ ఉంటుంది అంటే ఏంటి సెన్స్ ఆఫ్ బీయింగే ఉంటుంది మనకు అంటే సచ్యుతే ఉంటుంది సచిత్ ఆ సచ్యత ఇక్కడ దేహం ఉన్నది మంచమీద పడుంది దేహం ఇప్పుడు సచ్యుత్ ఉద్బుద్ధమైనది సచ్యత ఎప్పుడూ ఉంది సూర్యుడు లాగా కానీ మనస్సు తెరుచుకుంటున్నప్పుడు ఆ సచ్యుత్ ఉద్బుద్ధమవుతుంది ఆ సచ్య మనస్సులో రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అయినప్పుడు అహమస్మి అయాం ఆ విధంగా ప్రకటన రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయినప్పుడు సమ్ఫామ్ విల్ కమ్ ఇన్ ది నేరా సిమిలర్లీ ఆ సచ్యుత్ మనస్సులో రిఫ్లెక్ట్ అయినప్పుడు అయాం అన్నది నిర్మాణం అవుతుంది ఇప్పుడు చూడండి అయాం అన్నది కూడా అసచ్్యతికి దేహానికి మధ్యలో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సులోంచి వచ్చింది ఎందుకంటే అయాం అన్నది ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ కదా అహమస్మి అంటే అహమితి ప్రథమోద్ధాస అహమ్మ నేనంటే ఏమిటి వది మీన్ బై నేను ఇది ఆలోచించాల్సి రమణ మహర్షి చెప్పారంటే మరి ఊరికే చెప్పారా నేనంటే ఏమిటో ఆలోచించాలి ఏమిటో నేనంటే ఏమిటో చెప్పండి నేను వది మీన్ నేను సచ్యుత్ నేనా సత్యత సత్యతే మళ్ళీ నేనెందుకుంటే దేహము నేనా దేహము దేహమే మళ్ళీ నేను ఎందుకు అక్కడ నేనుండేది చాలా సూక్ష్మంగా గమనించాలి సో ఓకే నేనంటే సచ్యుత్ మనస్సులో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ రిఫ్లక్షనే నేను సచ్యుత్కి మనస్సు దర్పణంలో వచ్చిన ప్రతిబింబము నేను తెలిసిందండి అయితే పోనీ అక్కడ ఆగచ్చు కదా అక్కడ ఆగచ్చు కదా అక్కడ ఆగదు ఎందుకని ఆగదంటే ఈ దర్పణం ఉన్నదే మనస్సు అనే దర్పణము అంత మచిలి అంత మురికి అదేగా ఇంకో ఆ దర్పణము చాలా క్రూట్ గా ఉంటుంది డిస్ట్రాక్టెడ్ గా ఉంటుంది చాలా మచిలితోటి నిండి ఉంటుంది ఇంటర్ఫెక్షన్స్ అన్ని దాని నుండినే ఉంటాయి తర్వాత ఆ దర్పణము అలా నిలిచి ఉండదు నిండిలో కదిలిపోతూ ఉంటుంది రెస్ట్లెస్నెస్ ఉంటుంది మన ముందు అద్దం పెట్టి మీరు రైల్లో ప్రయాణం చేసేప్పుడు రైల్లో బస్సులో ప్రయాణం చేసేప్పుడు అర్థం చూసుకోండి మేము అర్థం చూసి బట్టి పెట్టుకోండి నేను చెప్తున్నాను ఎలా పెట్టుకుంటాం ఇక్కడ వస్తుంది బొట్టు ఇక్కడ సెంటర్లో రాదు ఇక్కడ వస్తుంది ఎందుకని ఊరికే అర్థం తగిలిపోతాం అన్ని తగిలిపోతాం అంటే ఏంటో ఎలాగో మీకు క్లియర్ కట్ ఇచ్చారు రాదు ఈ మనస్సు రెస్ట్లెస్నెస్ ఉంటుంది తర్వాత ఆల్ టైంస్ ఆఫ్ ఇన్సల్టన్ ఏమీ ఉండదు డిసర్న్మెంట్ ఉండదు అంటే వివేకం నేను వివేకంగా చెప్తున్నా సర్చితే అయాం బాడీ దేనికి దానికి నేను వివేకంగా చెప్తున్నా అది వివేకం ఉండదు అంతా కలగాపడం వ్యవహారం ఏం వివేకం ఉండదు ఇన్సైట్ ఉండదు ఎంతసేపు బహిర్ముఖంగా ఉంటుందో తెప్పిస్తే ఇన్సైట్ ఉండదు అటువంటి దుస్థితిలో ఈ మనస్సు ఉంటుంది ఉండి ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆ అయాం అనే రిఫ్లెక్షన్ ని ఈ బాడీతో ఐడెంటిఫై చేసుకూచెదురుతుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అయాం ఈజ్ నాట్ ది ప్రాబ్లం I am is the reflection of sacchita, sacchita is there, there is no issue there, body has no issue, the entire issue is the creation of the mind. If you mind, I am mana reflection ropaṅga udbuddha māyana mind, itu dehaṁ to tādātmiāl ni chendite, nēnu karta-num, outaṁ. Ifura-kura mēr okhata gaman intangde, karta-ntu physical body identification undaṁs. ఎందుకంటే కర్త అంటే క్రియకు ఆశ్రయము అని అర్థం ద లోకస్ ఆఫ్ యాక్షన్ అందుకండి కర్త లోకస్ ఆఫ్ యాక్షన్ ద్రవ్యం అవుతుంది మ్యాటర్ అవుతుంది లోకస్ ఆఫ్ యాక్షన్ మ్యాటర్ అవుతుంది ఎలక్ట్రిసిటీలో యాక్షన్ ఉండదు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ వస్తే లోకస్ ఆఫ్ యాక్షన్ ఇస్ ఆల్వేస్ మ్యాటర్ కాబట్టి నేను కర్తనని మీరు అన్నారంటే దాన్నే ప్రూడిటీ అంటారు మనస్సు నొద్దు బండ అంటారుండే నేను బండ అంటూ ఉంటా క్రూడ్ మనస్సు ఎంత క్రూడ్ అంటే అది ఏం చేస్తుందంటే ఆ చైతన్యాన్ని బాడీ తోటి ఐడెంటిఫై చేసి ఆత్మ చైతన్యమునంద అయాం అనే రిఫ్లక్షన్ కి కర్తృత్వాన్ని అలాగంటే క్రూడిటీలో మనస్సు ఉంటుంది దేహమునందు ఉంటుంది కానీ యాక్షను ద్రవ్యమునందు ఉంటుందండి మాంసము మధ్య అస్థి ఆ సముదాయంలో యాక్షన్ ఉంటుంది యాక్షన్ చైతన్యంలోనూ ఉండదు ఆ అహమస్మిలోనూ ఉండదు కాబే ఈ కర్తృత్వాన్ని పక్కకొస్తుంది దాని అహంకారము అంటారు అహం కరోమీ ఇత్యహంకారే పక్కన కరోమి తెలుసు అహం నెవ్వరు కరోమి అయాం నెవ్వరు కరోమి ఎందుకని అయాము ద్రవ్యం కాదు ఇట్ ఈస్ ది రిఫ్లక్షన్ ఆఫ్ చైతన్యం ఇన్ మైండ్ అది ద్రవ్యం కాదు అది చిరాభాషం కాదు చిట్టు యొక్క ఆభాస రిఫ్లక్షన్ చిట్టు యొక్క ఆభాస కొంతమంది ప్రతిబింబం అంటారు మేము అనం ప్రతిబింబం అండి ఎందుకన్నామంటే ప్రతిబింబం అంటే దాంట్లో ఒక రియాలిటీ సౌండ్ వస్తుంది సౌండ్స్ రియల్ ఇట్ ఈస్ నాట్ రియల్ అభాస ఈ ప్రతిబింబం రియల్ అర్థంలో ఉన్నది రియల్ అవుతుంది ఈటంటే బింబము ప్రతిబింబము అని ఫిజిక్స్ వాళ్ళు చదువుకున్న వాసుకుంటారు అలాగే వాడికి ఇది రియలే అది రియలే ఫస్ ఇట్ నాట్ సో దేట్ ఫోన్ సినిమా ఇట్ ఈస్ అభాస దాని అంచత మేము వీ డౌంట్ వాంట్ కాల్ ఇట్ ఇమేజ్ ఇవాన్ కాలిట్ అప్ ఇయ్యండి ఏదో చేతస్తాం ఆ భాష అంటాం ఆభాష అంటే కనపడేదే గాని ఉన్నది కాదు ఈ ద్వైతులు ఉన్నారే వాళ్ళు చిత్ ప్రతిబింబము అంటారు నేనున్నాను చిత్ ప్రతిబింబం ఎందుకు అండి చిరాభాష అనండి అన్నా ఆభాష అనమ్ మేము చిబింబండి వాడికి ఏమిటంటే జీవభావం ఎక్కడ అయిపోతుందో వైకుంఠానికి వెళ్ళడం గురుతుందో ఒకటి వాళ్ళ బెండ వాళ్ళదే సో చిరాభాష అది అందుకే ఈ చిరాభాష ఉన్నదే అదా ఇది చిరాభాష It can never be the dual, because it is crude, it is a dravyam garden, the dual of all, the dravyam of all, the gross of all, it is not a way, it is very certain. It is not a way, it is very certain. Because of the cruvity of the mind, then aham, aham, aham, aham murttyyavanne bandhin saru, aham karam bandhin, aham karomitya haam karaha, nenu karthutanom. అందుతనే కర్త నిద్రలేస్తాడు కర్త పడుకుంటాడు కర్త నిద్రలేస్తాడు అదే అన్నారు కాయన బొంత కుట్టి బొంత కొట్టడం బొంత సాగని కుట్టి పడుకుంటుంది అమ్మగారు మొన్నడు పొద్దున్న లేచి కాఫీ కావాలి మళ్ళీ బొంత కుట్టి కూడా అన్నారు అలాగే వీడి జీవుడు కర్త ఇక్కడ కర్మలు కొన్ని చేస్తాడు ఈ ఫలం మూటగట్టుకుపోయి ఇంకెక్కడికో అక్కడ కర్మను మళ్ళీ కొనసాగిస్తాడు కర్త కదా సో ఆ రకమైన అజ్ఞానం మనకు మనస్సు నిర్మాణం చేసి పెట్టింది కాబట్టి ఇప్పుడు మైండ్ చేయాల్సింది ఏమిటంటే ఆ క్రూడిటీ నుంచి బయటపడాలి ఇట్ హ్యాస్ టు కమ్అట్ ఆఫ్ ఇట్స్ ఇమాజినరీ ఫియర్స్ అండ్ డిజైర్స్ మళ్ళీ ఫైనల్లీ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దాట్ ఎందుకంటే ఈ ఈ అహంకారం అని ఉన్నదే ఇదిగో దాన్ని స్ట్రెంగ్ చేసి ఇవి డిజైర్స్ ఫియర్స్ ఇందుకోసం వాటిని పోగొట్టాలని అహంకారమును అవే స్ట్రెంగ్ చేస్తాయి సో ఒకప్పుడు అహంకారము లౌకిక అహంకారం కానక్కర్లా వైదిక వెలి చేసిన అహంకారం కూడా కావచ్చు వైదిక అహంకారం కూడా కావచ్చు సో నేనింత పుణ్యాత్ముడను నేను పవిత్రుడను ఇతరులు పవిత్రులు కాదు ఇలాగంటే అహంకారం కూడా కావచ్చు వాటెవర్ కాబట్టి ఆ అహంకారం నేను ఇప్పుడు పేరు ప్రతిష్టలు కావాలనుకోండి ఒక మహాత్ముడు సర్వసంగ పరిత్యాయుడు హృషికేష్ వెళ్ళి అన్ని వదులుకుని భార్యా పిల్లల్ని ఏడిపించి అక్కడికి వెళ్ళి సన్యాసం తీసుకుని ఆ తర్వాత పేరు ప్రతిష్ఠల కోసం ప్రాఫీడుతూ ఉంటాయి ఏమైనా టెక్నల్ ఇప్పుడు ఇంతకి వాటికి ఇది స్ట్రెంగ్ అని భార్యాభిద్దలు దీని ఉంటే ఏమైనట్టు అంటే ఈగో ఈగో ఉంటుంది ఆ ఈగోని పరిత్యాగం చేయడం కోసం ఇదంతా చేసి గంగలో మునక వేసి సన్యాసయ్యాడు ఇప్పుడు పేరు ప్రతిష్ఠల కోసం పాట అవుతున్నాడు అంటే ఆ ఈగో రంగు మార్చేడు ఈగో లేకుండా చేసింది ఎక్కడ ఉంది అగెయిన్ ఈగో స్ట్రెంగ్ అవుతుంది ఇగో మీకు విశిష్టమానం ఇంతటి మహాభాగ్యానికి ఇది ఇది కూడా ఎందుకు ఉన్నదోటి ఉంటే సరిపడేది ఉన్నదో అంటే కొంచెం విషయం తెలుసుకునేందుకనే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంక విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంది వీడు మహాత్ముడే కూర్చున్నాడు ఇంక వీడేం తెలుసుకుంటాడు ఒకసారి పూజ స్వామీజీ ఎవరికో ఒక ఆయనకి సలహా పెట్టారు నాతో వచ్చిన ప్రసంగం కాబట్టి చెప్తున్నాం ఆయన సలహా ఏప్పారంటే అక్కడ సికింద్రాబాబు సత్యవేధానంద గారు ఉన్నాడా కూర్చుని ఉంటాడు వీళ్ళు ఆయన దగ్గర చదువుకోపాఠం అని చెప్పారు ఒక ఆయనకి అలా ఖాళీగా కూర్చుని ఉంటాడు ఆయన చూశాడు సెలవు అక్కడ చూశారు అలా కలిపి కూర్చుని ఉంటాడు వె నాట్ కాన్ఫియస్ డోర్ నేను చెప్పానని చెప్పు కూర్చుని పాఠం చదువుకో ఆయన దగ్గర ఇందులో అక్కడ ఆరు మాసాల సంవత్సరం ఉండు ఎడో ఒకటి బండి ఎవరో ఒకళ్ళు పెట్టుకోవాలి భగం మధుకరం చేసుకుని చెప్పి తర్వాత నేను ఎప్పుడో కలిసినప్పుడు నన్ను అడిగారు నేను ఒక విద్యార్థిని దగ్గర చదువుకోమని చెప్పి విద్యార్థిని కాదు సన్యాసి ఆయన చదువుకోమని చెప్పారు చదువుది వచ్చాడు అది అడిగారు అదే లేదండి అంటే ఆ పో అసలు కలిసాడా కలిసేదండి కానీ చదువు ప్రసక్తమైన వచ్చింది లేదా అంటే ఆయన ఏమన్నారంటే అవును లేదా నాకు అర్థమైంది ఆయన చుట్టూ శిష్యులు చాలా మంది చేరిపోయారు ఇంక నీడి చదువుతాడు ఆయన అన్నారు నిజంగా ఆయనకి అద్దీ తెలుస్తుంది చాలా సూక్ష్మగ్రాహే ఈయన చుట్టూ పది శిష్యులు ఉన్నారు నిజానికి కలవడానికి వచ్చినప్పుడు ఇకేమ్ మీన్ ఏ కార్ అంబాసిడర్ కార్ అండ్ హీ దాట్ డౌన్ అండ్ ఫ్రం ది గ్యాట్ సీట్ ఫోర్ పీపుల్ ఆయన ఐదుగురు వచ్చారు నన్ను నన్ను చూడడానికి ఐదుగురు వస్తే నేను కంగారు ఇప్పుడు నా దగ్గర కాఫీ ఇవ్వడానికి కూడా వ్యవస్థ లేదు చేస్తాను కాబట్టి సో ఆయన ఏం పాఠం నా దగ్గర ఐదుగురితో వచ్చి ఆయన పాఠం చదువుతాడా ఒక్కడూ వచ్చి నేను ఏకాంతంగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చాయా ఇదిగో నేను వచ్చాను మిమ్మల్ని శరణు వేడుతున్నాను పూజ స్వామీజీ పంపించారు అంటే నేను తప్పకుండా పాఠం అలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు గోవిందాన నా దగ్గర అలా చదివిన వాళ్ళే ఎవరో నా దగ్గర వెళ్తే ఇంకోళ్ళ కాబట్టి వీడి చుట్టూ శిష్యులు చెప్తే మీరేం చదువుతాడు ఆ శిష్యులు ముందు ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ శిష్యుని అక్కడ పక్కనంటే నేను పాఠం చెప్పుకుని వస్తానంటే చూడడానికి ఎలా ఉంటుంది ఎంత అంటే అహం కాబట్టి సో బిట్వీన్ ద బాడీ అండ్ ద ఆత్మా సచిత్ ఈ అహంకారము డెవలప్ అవుతుంది ఈ అహమ్ని బాడీ అహం అంటుంది రిఫ్లక్షన్ అహమ్ముని బాడీతో ఐడెంటిఫై చేస్తే ఏమవుతుంది అహంకారం అవుతుంది అహమ్ముని ఐడెంటిఫై చేయాల్సింది బాడీతో కాదు అహమ్మని ఆచార సచిత్వై డూ ఇట్ దూజ్ అయాం యాజ్ మీన్స్ ఆఫ్ క్లీనింగ్ ద మైండ్ అహమస్మి అట అనే అహమస్మితో నిలుతుంటే మనస్సు శుద్ధమైపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ అయాం అనే రిఫ్లెక్షన్ వెళ్లి ఆత్మ చైతన్యంతో విలీనమవుతుంది విలీనమైనప్పుడు తత్వమసి అర్థమవుతుంది ేహ నాస్తి దేహం కాదు ఈ క్రూడ్ మైండ్ నువ్వు కాదు యు ఆర్ నాట్ వట్ యు నో యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ నాట్ ద థాట్స్ మైండ్ అంటే థాట్సే కదండి థాట్స్ యొక్క ప్రవాహానికే మైండ్ అంటే యు ఆర్ నాట్ యువర్ బాడీ వినడానికి బాగుండవో ఎలా ఉందో నాకు తెలీదు కానీ యు ఆర్ నాట్ యువర్ బాడీ యు ఆర్ నాట్ యువర్ థాట్ దెన్ వాట్ ఆ మై ఇప్పుడు పాయింట్ ఏమిటంటే నిద్ర నుంచి పైకొచ్చే స్థితిని మనం ఎందుకు పరిశీలిస్తామంటే ఆ వరసను నిర్ధారించటం కోసం వరసేమిటి సచ్యుత్ ఎలర్ట్నెస్ ఆ ఎలర్ట్నెస్ లో దేశ కాలాలు ఉండవు ఆ సచ్యుత్ మైండ్ లో రిఫ్లెక్ట్ అయ్యి అహం అహం అంటే అహం అస్మి అని అహం నెక్స్ట్ స్టెప్ అహమ్ అస్మి నవ్ ఐడెంటిఫైస్ విత్ ద బాడీ విచ్ ఇస్ పెర్సీవ్డ్ అహమ్స్మి నోయింగ్ నెఫ్ సచిత్ కదండి సత్యత యొక్క ఆదేశం దాంతో ఉంటుంది చినా భాష ప్రతిబింబం ఎలా ఉంటుందండి నిలిచిపోతూ ఉంటుంది అర్థంలో ప్రతిబింబము మెరిసిపోతూ ఉంటుంది ఎందువల్ల బింబం నెరిచిపోతుంది కనుక బింబం యొక్క మెరుపు ప్రతిబింబానికి వస్తుంది బింబం ఓడితో ఉందని కోకులు కారుతూ ఉందనుకోగా ఓడితో నెలకోవాలి ప్రతిబింబం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది బింబం నెరిచి ప్రతిబింబంలో చూసిన అబ్బా వాటే ఫేస్ అని ఉన్నప్పుడు ఆ ఆ మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది జన్మాన్ నుంచి వచ్చింది కాబట్టి చిదాభాష చైతన్య ఆవేశంతో ఉంటుంది అన్ని తెలిసిపోతూ ఉంటాయి ఇట్ ఈస్ ది నోయింగ్ నెస్ చిప్ ఇస్ నోయింగ్ నెస్ చిదాభాష ఇస్ ఆల్సో నోయింగ్ నెస్ బికాస్ ఆఫ్ ది ఆవేశంతో ఉంటుంది ఇట్ ఈస్ ప్రొసెస్డ్ బై నోయింగ్ నెస్ అంచేతనే అన్ని దే బికమ్ నో అండ్ బాడీ బికమ్స్ నో సో ఈ నోయింగ్ నెస్ వెళ్లి నోన్ తోటి ఐడెంటిఫై అవుతుండే అది మిస్టేక్ ఈ అహం ని నోన్ బాడీ తో ఐడెంటిఫై చేస్తే బాడీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యాక్షన్ దేట్ ఫోర్ అహంకార అలా కాకుండా యు ఆర్ నాట్ యువర్ బాడీ యు ఆర్ నాట్ యువర్ థాట్స్ యు యూ జస్ట్ డూ ఇట్ యువర్ స్వరూప సో బీ బి ఐ ఆమ్ ఈవెన్చువల్లీ ఐ ఆమ్ మెడ్జస్ఇన్ దైతన్ యూ ఆర్ దాట్ ట్రై టు నో when you know that you will know eventually you will know that you are the center of the cosmos endukante a sarva jagat karanamaina ye parama parabramhagalado adi a satchit roopanga ee hrudayamlo prakatam avuthu jatane ishvara sarva bhutanam hruddesherdhina krishtathi this is the real temple manka tattvamasi ippudu tattvamasi ani telisindannukondu యూ నో దట్ ట్రూత్ అనుకోండి అప్పుడేమవుతుంది ఏమీ అవదు మైండ్ ఉంటుంది బాడీ ఉంటుంది ఏమవుతాయి సో ఈ ఎలా ఉంటాయి మైండ్ రిమైన్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నేషన్ ఆ నోయింగ్స్ ప్రతిఫలించి ఇట్ నో థింగ్స్ గెట్ నో ఉన్నారు ఆ విధంగా మైండ్ రిమైన్స్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నేషన్ విచ్ ఈస్ వాట్ ఇట్ ఈస్ పరమేశ్వరుడు మనస్సుని విషయ పరిజ్ఞానం కోసం సృష్టించాడు ఆ పదవి చేస్తూనే ఉంటుంది ఇంకా బాడీ బాడీ రిమైన్స్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైఫ్ లైఫ్ ప్రకటం అవ్వాలంటే యాక్షన్ లైఫ్ అంటే యాక్షన్ కదండి అది ప్రకటం అవ్వాలంటే ఇప్పుడు చూడండి లైఫ్ అంటే ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ కలిసి ఉంటాయి కదండి అయితే మీరు ఇంటెలిజెన్స్ ని హైలైట్ చేస్తే చిత్ అంట ఎనర్జీని హైలైట్ చేస్తే ప్రాణ అంట ఇక వాట్ యూ హైలైట్ ఇట్ డిపెండ్స్ అపాన్ దాట్ ఇప్పుడు కర్మయోగ యాటిట్యూడ్లో యాక్షన్ హైలైట్ చేసి కర్మయోగం ఉండాలి దాంట్లో ఉండే యాటిట్యూడ్ను హైలైట్ చేస్తే దానికే భక్తి యోగం అని పేరు కర్మయోగానికే భక్తి పేరు మార్చారు శివుడికే పార్వతి పేరు పార్వతికే శివుడు అని ఇలా తీస్తే శివుడు ఇలా తీస్తే పార్వతి ఉన్నదో ఒక్కలా అలాగనం సో ఎనీవే సో తత్వమసి ఇప్పుడు బాడీ కంటిన్యూస్ టు రిమైన్ as a tool of action. Mind continues to function.